సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఇరవై నాలుగు అదే వాడే ఇదే వీడేందు అలసూర్య వీధినేగినాదిత్యుని తేరి మీద కలికి కమలానందకరుడుగాన తల పోసి అదియును దౌచుట్టమని మీద ఇలామీదనేగి నిందిరావిభుడు చక్క సోమ నేగి చెందురుని తేరి మీద ఎక్కువైన కువలయహితుడుగానా చుక్కలు మోచినదౌ చుట్టరికమిది అని ఇక్కువతో వీధినేగి నిన్నికైన దేవుడు ఇంతుల మనోవీధి నేగి మరుతేరి మీద అంతటారతి ప్రియుడు అటుగానా రంతుల నది యుంకానరాని చుట్టరికమని వింతరీతినేగి శ్రీ వెంకటాద్రి దేవుడు